శ్రీగురుభ్యో నమే ఓం స్మృతిస్మృతి పురాణా నమాదశంకరకరం ఎత్తు మృత్యుపారా ఫలబుద్దిశ్యవానృష్టం వుద్ధాం రాజసం స్మృత తప్పు దానం అతి దానము రాజసం అని తప్పు గోహము మృతం అంటే స్మరించబడినది అంటే చెప్పబడినది అని రాక్షణ అర్థం చెప్తూ ఉంటాం ముఖ్య అర్థం స్మరించబడినది అన్నప్పటికీ వేరల్ని స్మరిస్తారో దాని చెప్తారు కనుక ఉత్తమ్మని అర్థాన్ని ఉంటారు బై ఎవరైతే మహాత్ములు ఉన్నారో అని అధిక స్మృతం అంటారు వాళ్ళు స్మరించి చెప్పినారు అది రాజస దానము ఎటువంటి దానము రాజస్వ దానం అంటే మూడు రకాల దానం చెప్తారు మూడు రకముల దానము కూడా రాజస దానమే అవుతుంది టూ అని ఉంది అంటే పైన చెప్పిన తాత్విక దానము నాకు భిన్నమువా అని అర్థం టూ ఇంగ్లీష్లో బట్ అనే అంతకు ముందు చెప్పిందంతా పోషేసి ఏదో దానికి ఆపోజిట్ పెడుతున్నాడన్నా బట్ట సత్పురుషులు సజ్జనులు ఏదైనా ఇవ్వాల్వ్ ఇష్టం ఇవంటి మహాత్ములతో ఇవ్వాల్వ్ అవుతుంది దానికి బట్ అంటే అంతకు ముందు దాకా చెప్పిందంతా కూడా వాళ్ళు డిస్మిస్ చేసేశారు అతనితో పోయిందా ఇంకేదో చెప్తారు మీ జై ఇవ్వట్లేదు అని బయట కాబట్టి ఈ బట్టదో ఈ టూ అలాంటి ఇంగ్లీష్లో బర్టు సంస్కృతంలో టూ టూని ఆీ అదర్ హ్యాండ్ అని ట్రాన్స్లేట్ చేస్తూ ఉంటారు బట్ట కూడా అలాంటిదేగా కానైతే తెలుగులో కానైతే ఇంకా మీరు ఇంకా వివరంగా దాన్ని అనువాదం ఏది చేయాలనుకుంటే పైన చెప్పిన దానికి ధన్యముగా అంటే తప్ప అది టూ ఎటు డితే ఏదైతే దానిని చేయబడుతుందో ఎలా చేస్తాడు ప్రత్యుపకారము కోరి దానం చేస్తున్నారు అంటే జనులు చాలా తెల్లితేటలతో దానాలు చేస్తూ ఉంటారు ఇప్పుడు ఆవు ఆవు ఆవులను పెంచే వాళ్ళు ఉంటారు గోవు గోవును ఎందుకన్నానంటే అదే ప్రిన్సిపల్ భర్యలకు కూడా అన్వేస్తుంది కానీ గోవు పవిత్రమైన జంతువు ఒక విశ్వాసం హిందూ ధర్మంలో ఉన్నది కనుక నేను గోవు పది గోగులను పెంచు పెట్టుకుని పెంచుకుంటూ ఉంటాడు దాంట్లో ఆ గోగుల్లో కొట్టిపోయిన ఆవులు ఉంటాయి అంటే ఇంకా పాలు ఇవ్వండి ఒట్టిపోయిన ఆవులు ఉంటాయి ఇంకో కొంతకాలం వాటికి ఖరీదైన దానా పెట్టడం అది ఏదో రెండు గడ్డ పెడతాడు పచ్చగడ్డే పెట్టడం పచ్చగడ్డి ఖరీదెక్కువ రెండు గడ్డి మోపు కొనెసి పెడతాడు ఓ నాలుగు రెండు గిడ్డు పడకలు తీసుకెళ్ళి అది ఒక పడక తర్వాత ఒక పడక తీసుకొని దాన్నే నవ్వుకొని ఏదో ఒక క్షెం ఇస్తూ ఉంటుంది ఒత్తిడిపోయిన ఆవులు తర్వాత పాలు బాగా ఆవు లేదు తర్వాత అన్నింటికంటే ఎక్కువ పాలు ఇస్తూ ఉంటుంది దానికి మంచి ఖరీదేటటువంటి ప్రత్యేకమైన దాణ పెడతారు పాలు తక్కువ ఇచ్చే ఆవుతాయి ఒక మోస్తరు దాన పెడతారు కాబట్టి బయట చూడటానికి గోసేమ చేస్తున్నాడన్న కలిపి గోసేమ చేస్తున్నాడు కూడా స్తున్నాడు కూడా కానీ ఫలమును ఉద్దేశించి చేస్తున్నాడు కూడా కాబట్టి అది రాజస్వ దానం అవుతుంది కాబట్టి ఊసే చేసేస్తున్నా ఆదాయం చేసేయడం కాదు ఆ చేసిన పది గోవులకి మీరు సేవ చేయలేకపోతే ఒక్క గోవుకి చేయవచ్చు ఆ ఒక్క గోవుకి ప్రతిపకారము అపేక్షించకుండా లేక ఫలమును అపేక్షించకుండా చేస్తే సాత్వికం లేకపోతే సాత్వికం వాళ్ళ పేక్షిస్తే ప్రత్యుపకారము అనే కేటగిరీలోకి వస్తుంది గోవుకి చేస్తే స్వర్గానికి పోతారు మరణించిన తర్వాత ఆ వైఖరిని దాటడానికి సహకరిస్తుంది అని ఇలా పెట్టుకుని చేస్తే అది కూడా రాజస్వ దానమే అవుతుంది ఫలముద్దమా పున ఇది కాదు సాధారణంగా మనకు చేసే దానాలన్నింటినీ ఫలమును ఉద్దేశించి చేసే దానాలే కలుగుతాయి అంతేకాన ఈ దానములన్నీ రాజస్వ దానాల్లోకి వచ్చేస్తాయి స్వర్గాది లోకములను పొందుకు పరుకు చేసే దానములన్నీ కూడా రాక్షస దానాలు నిష్కామంగా చేస్తేనే సాత్వికమవుతుంది నిష్కామంగా ఎందుకు చేస్తుంది ఎందుకు కామలుగా ఫిక్స్ చేస్తుంది తర్వాత దానం చేస్తారు తర్వాత ఉపకారం ఫలం అంటే స్వర్గాది ఫలము పరలోకానికి సంబంధించిన ఫలము ఇహలోకానికి సంబంధించిన ఫలమును ప్రత్యుపకారము అని అంటారు ఇప్పుడు ఒక ఆయన పండితు ఏదో పంచాపం పండితుడికే ఎక్కడా ఇవాళ మీరు అనుకున్నారనుకోండి ఆ పండితుడిని సెల్ఫికెస్ ఎటువంటి పండితుడి సెలసి ఉంటారు ఆయన డబుల్ డబుల్ రెండు డిసిప్లిన్స్ లో దిట్టలుంటారు ఆయన పండితుడు కాబట్టి దానంలోకి యోగ్యుడు పాత్ర అయితే జ్యోతిషి చూడాలి కాబట్టి ఆయనకి దానం ఇప్పుడు ఇచ్చేస్తే ఇప్పుడు వారం రోజుల తర్వాత ఎప్పుడైనా కనపడినప్పుడు ఏమంటే ఈ వారం మాకు ఎలా ఉంటుంది జ్యోతిషం అని అడిగాడు అనుకోండి ఆయన మొహమాట పడి మొబలైజ్ అయిపోయి ఉంటాడు దానం తీసుకున్నాడు కనుక కాబట్టి చెప్పేస్తాడు ఊరికే చెప్పేస్తాడు లేకపోతే పండిత వైద్యశ్య ఆయన పండితుడు వైద్యుడు పూర్వం వైద్యుల ఉండేవాడు పల్లెటూళ్ళలో ఎంబీబీఎస్ చదువుకుని వెళ్ళి పల్లెటూళ్ళలో వైద్యం చేసేవాళ్ళు ఎవరున్నారు నేను ఈ మధ్యన ఎంబీబీఎస్ పరీక్ష కాసే మీకు సర్టిఫికేట్ ఇవ్వాలంటే తప్పనిసరిగా పల్లెటూరుకి వెళ్ళి వైద్యం చేయాల్సిందే అనేదో గవర్నమెంట్లో రూల్ పెట్టి వెళ్ళి ఓ ఆరు మాసాల్లో నాలుగు మాసాల్లో వైద్యం తీసుకుంటా సంస్థ అసలు గ్రామంలోకి ఎంబీబీఎస్ వాడు ప్రవేశిస్తాడు అది విశేషం నాకు చిన్నప్పుడు నేను ఒక లైన్లో మూడు గ్రామాల్లో తిరుగుతూ ఉండేవాడి మూడో తిరుగు చిత్తపూడి నరేంద్రపురం మూడు గ్రామాల్లోనూ కూడా ఎంబీబీఎస్ వైద్యుడు లేడు ఏమండి ఇప్పుడు ఇప్పుడు నరేంద్రపురం అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము ఇప్పుడు కూడా అక్కడ ఎంబీబీఎస్ వైద్యుడు లేడు తిరుతూలో కూడా లేడని అనుకుంటున్నాను మూడేపురులో కూడా లేడని ఇప్పటికి కూడా ఎంబీబీఎస్ వైద్యుడు లేడు ఈ ఆర్ఎంసీ అనే వైద్యులు ఉంది వాళ్ళు వాళ్ళు కూడా రిజిస్ట్రేడ్ మెడికల్ ప్రాక్టీషియన్ ఎంతో కొంత నాలెడ్జ్ సంపాదిస్తే కానీ ఆర్ఎంసీ సర్టిఫికేట్ ఇవ్వరు ఆ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు అతను చేసే వైద్యం కూడా అలోపటి వైద్యమే అది ఉంటుంది కానీ ఒక తక్కువ స్థాయికి చెందిన అలోపటి వైద్యం కొంతమంది ఆదు వాళ్ళు ఆయుర్వేద కూడా సైబర్టైనస్గా ప్రాక్టీస్ చేస్తారు అలాగే దేవాలయాల్లో ముఖ్యంగా వైష్ణవ దేవాలయాల్లో పూజారిగా ఉన్నటువంటి ఆయన ఆయనకి ఆచార్యులు కాదు అని ఆచార్యులు అది అది ఖచ్చితంగా ఉచ్చేపిస్తాయి దానికి సంగ్రహ రూపము ఆచార్యులు కాదు మాటలు అరిగిపోతూ ఉంటాయి ఆచార్యులు ఆ యకార వికారాలు అరిగిపోతే ఏమి ఉంటుంది ఆచారులు గారు ఉంటుంది ఆచార్యులు గారు ఈ ఆచార్యులు గారు ఆయన దేవుడికి నైవేద్యం అని పెట్టడమే కాకుండా కదా ఆయుర్వేద మందులు కూడా ఇస్తూ ఉంటారు అది ఒక సంప్రదాయంగా వస్తూ ఉంటుంది మూడేపూరులో ఆచార్యులు గారు ఆయన ఆయుర్వేద మందులు ఇచ్చేవారు కూర్చొనే ఇచ్చేవారు అటువంటి పండితుడు వైద్యుడు ఆయనకి దానం చేసిన సమయం వచ్చేటప్పుడు ఆయనకి దానం చేసేది చేసేస్తే ఎప్పుడైనా జ్వరం వచ్చినప్పుడు అప్పుడు వండిస్తున్నప్పుడు ఆయనకి మనం ఏమీ అపేక్షించడం తర్వాత అబ్బులైజ్ అయ్యి మనకి అవైద్యం చేసి పెడతాం కాబట్టి అలాగంటే తెలియజేకలుగా క్యాల్కులేటెడ్గా దానం చేసినట్లయితే అది ప్రత్యుపకార అర్థం కనుక అది రాజస దానం అవుతుంది తర్వాత సత్యనారాయణ వ్రతము మొదలైనవి చేస్తారు ంధువులను మిత్రులను ఆహ్వానిస్తారు అప్పుడు అలా ఎందుకు ఆహ్వానిస్తారంటే చదివింతుల కోసం ఆహ్వానిస్తారు వాళ్ళందరికీ భోజనాలు పెడతారు తర్వాత పండగ పూట మిత్రులను బంధువులను భోజనం పెడతారు వాళ్ళు బహుమతులను ఉపహారము గిఫ్ట్స్ తీసుకొస్తారని చెప్పేసి చేస్తారు అప్పుడు కాబట్టి అది రాజస్వదానమే అవుతుంది అన్నదానం చేస్తే రాజస్వదానమే అవుతుంది తర్వాత ఎవడైనా కష్టంలో ఉండి నాకు ఆ పిల్ల పెళ్లి చేసుకుంటున్నాను ఒక పదివేలు అప్పు కావాలి ఇప్పించండి నేను ఉపకారం చేయండి నేను అడుగుతాడు అప్పు తీసుకునేవాడు అప్పు ఇవ్వడం ఉపకారంగా వాడు ఆ భావన అప్పుడు నాకు ఉపకారం చేయండి మీరు పదివేలు అప్పు ఇవ్వండి అంటే ఆ ఉపకారం చేస్తాడు కానీ ఎలా చేస్తాడంటే పదివేలకి నెలకి వడ్డీ ఎంత రెండు వందలు వడ్డీ నేను ఉంటేదో అంటున్నా నాకు తెలుసు ఆ రెండు వందలు మినహాయించేసుకుని తొమ్మిది ఇస్తాడు ఉపకారం అయితే చేశాడు డబ్బైతే ఇచ్చాడు కానీ దాని మీద అంటే వడ్డీని ముందే మినహాయించుకున్నాడు కనుక అది రాజస్వ దానం ఆ దానమే కాదదు ఒకవేళ దానం అని నేను అది రాజ రాజస్వ అని అనిపిస్తుంది తర్వాత డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి మీకు మందిస్తా మందిస్తే దానమే కదా అది రోగికి మందిస్తే దానమే అయితే విజిటింగ్ ఫీజు పరీక్ష చేసినందుకు ఫీజు మూడు వందలు మందులకి వేరే ప్రిస్క్రిప్షన్ రాసిచ్చారనుకోండి అది ఇంత దానం కాదు ఆయన మనకి మందులు కాగితం ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు కదా విజిటింగ్ ఫీజు తీసేసుకుంటే ఇంత దానమే ఉంది ప్రత్యుపకారం పొందేశారు కదా అదే దానం అవ్వదు ఒకవేళ ఆయన కాంపౌండర్లు పెట్టుకునే మందులు ఇచ్చారనుకోండి దానికి కావాల్సిన ఫీజు కూడా తీసేసుకున్నాడు అనుకోండి అది కూడా దానం అవ్వదు కాబట్టి డాక్టర్లు వైద్యం చేసేవాడు కూడా నేను రోగ రోగంతో బాధపడుతున్న వాడికి మందు దానం చేశాను అని అనుకోవాలి అంటే ఎడ్యుకేషన్ ఫీజు లేకుండా మందు ఉచితంగా ఇస్తే అప్పుడు మాత్రమే అలా అనుకోవడానికి అవకాశం ఉంటుంది దానము అనే మాట దానికి కట్టడానికి అదర్వైజ్ ఫీజు తీసుకుని నేను మందుకు చేసిన ఇచ్చినట్లయితే అది దానం అనిపించుకోదు సో మొత్తానికి ఆ దృష్టి దాన దృష్టిలో ప్రజో గుణం ప్రవేశించింది అన్నదానికి మేము దృష్టాంతమే చెప్పాం మరొకటైతే పాపం డాక్టర్లు నేను దానం దానం చేస్తున్నామని అనరు మేము ప్రాక్టీస్ చేసుకుంటున్నాం డబ్బు సంపాదించుకుంటున్నామని అంటున్నారు తప్ప మేము దానం చేస్తున్నామని అంటులేదు కాబట్టి and…. Uh, to that extent I appreciate him! And also I appreciate them all that. But then, with two ordinaryians, one of the victims and chiefs ofFit started to teach the Kodkustan example of different gender skills and są not podia negativity. And when there is Actually 0.12.1414141616 people are required. But yes everything can be protected. All these weaknesses were conflicts. అలా ప్రచారంలోకి వచ్చింది ఉదాహరణకి అలా నా తదియ అక్షయ తృతీయ అనే పేరు నేను నేను ఎరగ నా ఈ మధ్యన ప్రచారంలోకి వచ్చింది తృతీయ అనే పేరు ఒకప్పుడు ఉండేది కాదు మేము సంస్కృతము ఇవన్నీ చదివిన వాళ్ళందరినీ నేను ఎదుగుతున్నాను వాళ్ళెవరూ కూడా అలాంటి తృతీయ ఉందని వాళ్ళు అనలేదు ఇలా విజ్ఞేత్రులు సుబ్రహ్మణ్య షక్ష్ ఉంది అక్షయ తృతీయ అనే పేరు ఎప్పుడు విన్నది కాదు పెట్టింది కాదు ఈ మధ్యన అదే తమిళనాడు నుంచి మన మన జూవుల శాపం వల్ల మోసుకొచ్చారు ఆ ఏదో పేరు ప్రచారంలోకి వస్తుంది ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో వచ్చిన పేర్లే ప్రచారం ఇప్పుడు బాబా గారికి గురువారం ప్రీతి అన్నది ఎప్పుడొచ్చిందంటారు ఈ మధ్యనే వచ్చింది కదా హనుమంతుడికి మంగళవారం ప్రీతి అన్నది కూడా ఈ మధ్యనే వచ్చింది వాల్మీకి మహర్షి పాపం అవి ఏమీ అది కూడా ఈ మధ్యనే వచ్చింది ఎందుకు మంగళవారం ఎందుకు ప్రీతి ఉండాలి ఏడు రోజుల్లో మంగళవారం ఏమి వైశ్వం వైశ్వం ఇప్పుడు ప్రార్థన ఉంది ఆ ప్రార్థన ఎప్పుడూ చేసుకోవాలి అర్ధరాత్రి తెలియ వస్తుంది రోజు నిమిషాలు ప్రార్థన చేసుకోవచ్చు కదా లేకపోతే మీరు ప్రార్థన చేయలేదనుకోండి నిద్ర పట్టడానికి ఒక పది నిమిషాలు టైం పట్టింది అనుకోండి ఈ పది నిమిషాల్లో మీ మనస్సు ఏం చేస్తుంది గతాన్ని స్మరించుకుంటూ కొట్టుకుంటుంది లేకపోతే భవిష్యత్తుని భావన అది వేస్ట్ ఆఫ్ ఎనర్జీ కదా అటెండ్లో చిన్న ప్రార్థన చేసుకుంటూ నేను ఈ మంగళవారం కాదు కలప చేసుకోను అనే ఎందుకని అలా ఎందుకు ఉండాలి అసలు అట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ దాట్ ప్రతి దానిలో ప్రశ్నించాలి ప్రతి దానిలో ప్రశ్నించాలి ప్రశ్నించకుండా దేన్ని వడుదానికి ప్రశ్నించలేదు అంటే అర్థం మీకు తెలుసుకునే ధోరణే లేదని దాని అభిప్రాయం కాబట్టి ఈ ఏకాదశి నాడు లేకపోతే ఈ చవితి నాడు ఈ లేకపోతే ఈ గ్రహణం నాడు లేకపోతే అమావాస్య నాడు ఒక ఒక బేద బ్రాహ్మణుడికి కనుక దానం చేసినట్లయితే మన పాపములన్నీ నశించిపో అని వాక్యం ఉంటుంది దాన్ని పట్టుకుని వీడు ఆ బేద బ్రాహ్మణుని ఒకరిని చూసి వాడికి రూపాయి పవలా దానం చేస్తారు రూపాయి పవలాలో వాడి పేదరికం పోదు వాడికి నిధులు దేవుడు దాంట్లో కాబట్టి మీరు భేదవాడికి దానం చేస్తే పాపాలన్నీ పోతాయన్న నారు కనుక ఆ భేదవాడి బేదరికాన్ని పోగొడితే పాపాలు పోతాయి వాడికి ఏదైనా సబ్స్టాన్షియల్ అమౌంట్ దానం చేసి ఒక వేలో ఇరవై వేలో దానం చేస్తే అతగా వేదరికం కొంతవరకైనా తగ్గితే అప్పుడు మీకు పాపాలు పోయే అవకాశం ఉంటుంది కానీ వాడికి అత్యల్పమైన దానం చేసి ఆ కాలమును బట్టి ఆ కాలంలో పావలా ఇచ్చిన అక్షయం అయిపోతుందని ఉంటుంది అన్ని అతిశయోక్తులు ఉంటాయి ఇది పురాణంలో అతిశయోక్తి ప్రధానంగా ఉంటుంది ఏకాదశ్యాం భానువారే భానువాసరే శృణమవుతుంద జాతి అక్షయం భవతి అని ఉంటుంది ఆదివారే ఏకాదశి కలిసి వచ్చినప్పుడు గడ్డి ఇచ్చినా అక్షయం అయిపోతుందని వీడు ఆదివారం భానువారం పట్టుకుని ఓ పండితుని పిలిచి దేటవాడిని పిలిచి వాడికి గడ్డి ఇస్తానంటాడు అది ఏమి అలా చెప్పారంటే దాని అర్థవాదు అంటే ఏకాదశి ఆదివారం కలిసిస్తుంది ప్రత్యేకత అని చెప్పడం వల్ల అభిప్రాయం చేసి అధికమైన ఫలాన్ని ఆశించటము అది రాక్షస అవుతుంది తర్వాత దియ్యతేజ పరితేష్ఠ అంటే దానం చేసే ఆవును దానం చేయడం ఆవు వాళ్ళు కోరుకెళ్ళిపోతుంటే అయ్యో పాపం మహాలక్ష్మిలాగా ఉండేది ఆవుడు ఇంట్లోనూ ఇప్పుడు ఆవు లేకుండా అయిపోయింది కోరుకుపోయారు ఆవులేడు బోసిపోయింది వెనకాల ఇంటి వెనకాలంటా కూడా బోసిపోయింది ఆవు లేకుండా అని అనుకోవడం అని దానికి దుఃఖిష్టం దాన్ని పరిశీలిష్టం అని అంటారు భార్య కూడా అంటుంది మీకు అవి ఇవ్వాలనుకుంటుంటే ఈ అవి ఇవ్వాలా మార్కెట్లో గోల్డ్ ఆవులు ఉన్నాయో ఆవు కొనుక్కొచ్చే కొంచెం లోపగారాలు కొనుక్కొచ్చేయొచ్చు కదా బంగారం ఆవు అమ్మవారిలాగా కనపడేసి తెల్లవారులు వస్తే అది అది కొంత దానం చేసి కూర్చున్నారు మీ ఎల్లి కట్టలు ఉంటుంది అని అమ్మగారు కూడా ఈ పని సాధిస్తూ ఉంటారు కారణంగా చేసిన చాలా కష్టపడిపోవడం అనేది పరిక్లిష్టం దీయ్యత దియ్యతే పరిక్లిష్టం దాన్ని రాజస దానము అని అంటారు ఇహలోక ఫలాన్ని అపేక్షించి దానం చేస్తే అది రాజసదానం అవుతుంది మీరు దేవుడికి హిందీలో వేసినట్లయితే మనకి పుణ్యం వస్తుంది దాంట్లో స్వర్గానికి వెళ్తాము అంటే పరలోక ఫలాపేక్ష అది రాజసదానం అవుతుంది మనం హిందీలో రూపాయి వేసినట్లయితే మనకి పది రూపాయల ఆదాయం వస్తుంది మనకి బిజినెస్లో మంచి లాభం వస్తుంది అంటే అది రాజస దానం అవుతుంది ఇప్పుడు చెప్పండి ఏమైనా మిగిలేయా దానాలు రాజసదానం కానీ ఏమైనా మిగిలేయా చాలా ఉంటాయి రహస్యంగా ఉంటాయి అది ప్రచారంలోకి రావు ప్రచారంలోకి వచ్చి ఈ క్యాటగిరీలోనే పడతాయి తర్వాత పరిశ్లిష్టం అంటే కష్టపడిపోతూ ఇవ్వడం అసలు ముందు ఆలోచిస్తాడు ఎంత ఇద్దాము అని ఆలోచిస్తారు ఇది రేపు గ్రహణం వస్తుందండి దానం చేయండి నదీ తీరాలు దానం చేస్తే మంచిది అని అంటే ఎంత ఇద్దాము అని ఆలోచిస్తాడు పోనీ రెండు వేలు ఇద్దామా అని అనుకుంటాడు రెండు వేల అంత పెద్దది అక్కర్లేదులేదు అంతెందుకు అని మళ్ళీ ఆలోచించుకుని ఆ రెండు వేల కాగితం వెనకాలిపక్షని తర్వాత వేలు ఏవైతే ఐదు వందల ఇద్దాం సరిపోతుంది అని సరే ఐదు వందలు మళ్ళీ ఇంకా అక్కడికి నది వెళ్ళడం స్నానం చేయడం సంకల్పం చేయటం ఇంకా టైం ఉంది కదా ఈ లోపల ఐదు వందలు మాత్రమే అంతెందుకు దింపు చేసింది ఏముంది మళ్ళీ గ్రహణాలు వస్తూనే ఉంటాయి వచ్చినప్పుడు మళ్ళీ ఇవ్వచ్చు అంతా ఒక్కసారి ఇచ్చేయడం ఎందుకు నెక్స్ట్ లెవెల్ ఏమిటి టూ హండ్రెడ్ టూ ఈ మధ్యనే వచ్చింది రెండు వందలలో అది కూడా పక్కన దిపోసి మోనలు వస్తారు ప్రతి ఇంత ఇంతెందుకు ఇంకా అనవసరం కదా ఇప్పుడు ఈ రోజుల్లో మీరు చక్కగా అరవై రూపాయలు ఖర్చు పెడితే ఖాళీ భోజనం వస్తుంది ఎందుకు వంద ఎందుకు యాభై ఏను పది ఇస్తే సరిపడుతుంది కడుపు నిండా భోజనం పెట్టినట్టు అని ఈ విధంగా క్యాల్కులేట్ చాలా అల్పమైన ధనాన్ని ఇస్తారు దాన్ని పరిక్ష్టం దియలే అని ఈ పరిక్ష్టంలో ఇంకొక ఆలోచన అదేంటంటే అంటే తక్కువ ఇవ్వటానికి లాజిక్ ఒక రకంగా చెప్తాను ఇంకో లాజిక్ ఉంటుంది రెండు వేలు ఇస్తాము దా అయితే రెండు వేలు ఇచ్చేస్తే మన జీవితం ముప్పై వేలల్లో రెండు వేలు గ్రహణం నాడు ఇచ్చేస్తే ఇరవై ఎనిమిది వేలు నిగిలిస్తే క్యాక్యులేమో ఇది పెద్ద ఈ ఖర్చులు ఆ ఖర్చులు అంటే రెండు వేలు అని క్యాల్కులేషన్ అలా ఉంటుంది క్యాలకులేషన్ రెండు రకాల ఇంతకు ముందు ఈ సందర్భానికి ఇంత అక్కర్లేదు అని తగ్గించుకుంటూ ఉండడం రెండో సందర్భం ఎలా ఉంటుందంటే మంచిది ఇస్తే మంచిదే కానీ మనం కూడా మిగిలాలి కదా మనకు కూడా మన పరిస్థితి చూసుకుని ఉండాలి తన మూలఛేదం అయ్యే దానం ఎలా చేస్తాం మనం మన పొజిషన్ మనం నిలబెట్టుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం అలా అంతలా ఇచ్చేస్తే అలాగా కొంత డబ్బు అట్ల అది ఉపయోగపడుతుంది కాబట్టి కొద్దిగా ఇచ్చినట్లయితే పుణ్యానికి వినియోగం వస్తుంది మనం నిగుల్చుకున్న డబ్బు మనకు ఉపయోగపడుతుంది కూడా అని ఈ విధంగా క్యాల్కులేట్ చేసుకుని దీన్ని పరిక్విష్టం దీనిపై కష్టపడిపోతూ ఇవ్వడం అంటే ఆ విధంగా అది రాజసభానం అవుతుంది ఒక ధనవంతుడు ఉన్నట్టు ఆయన్ని ఆ స్కూలు ఆ ఊళ్ళో స్కూల్ ఒకటి నడిపేవాడు ఒక ఆ స్కూల్ని ఏదో సంవత్సరాలు వెళ్ళదగిన వాళ్ళ దగ్గర పోగేసి పేదవాళ్ళక్క కూడా సీట్ ఇచ్చి గోడతూ ఉండుతారు అవుల్లో ఒక ధనవంతుడు ఆయన్ని మీరు స్కూల్కి ఎదిగిన డొనేషన్ ఇవ్వండి అని పాపం ఆవిడ స్పందించుకోరుతూ ఉంది ఆయన ఇచ్చి ఎందుకంటే అంతంత దానాలు చేయటం మా వల్ల కాదు అని ఆయన ఇప్పుడు ఇవ్వలేదు ఆవిడేం చేశాడు అంటే ఒక తెలివితేటవిగా రాఖీ పండుగ నాడు రాఖీ వెళ్ళిపోయి ఆయన చేతికి రాఖీ కట్టేశారు రాఖీ కట్టేసి ఇవ్వండి గజన్లో ఇవ్వండి మరి రాఖీ కట్టితే పైసలు ఇవ్వాలి కదా ఇవ్వండి అడిగితే ఆయన ఏదో చూడండి రాఖీ కట్టారు నేను ఇప్పుడు మీరు నాకు అలవాటు ఇవ్వాలి ఇప్పుడు మీరు ఐదు వేల రూపాయలు స్కూల్కి ఇవ్వాలి అని ఆ రాఖీ కూడా ఎక్కడ కట్టింది అందరూ చుట్టూ ఉన్న మంది ఉండగా రాఖీ కట్టేసింది ఆయన స్టేజ్ మీద కూర్చొని మీరు నాకేమీ ఇవ్వద్దు స్కూల్కి ఐదు వేల రూపాయలు మీరు డొనేషన్ ఇవ్వండి అని ఆమె కోరింది పది మంది ముందు ఆయన వేల ముఖం వేసాడు కానీ నవ్వు కులుముకుని ముఖానికి నవ్వు కులుముకుని తప్పకుండా ఇస్తాను రాకీకరికే కాదంటానా అని అలాగ ఎస్ అన్నారు ఎస్ అను ఆయన గుండెల్లో రాయి పడ్డట్లయితే ఇంటికి రాగానే ఆయన ముఖంలో కత్తి వెజెత్తుకు మెత్తులు చుక్కలేదు అనే స్థితి నిర్మాణమై ఉన్నది భార్య అడిగింది కేవలైంది మీ ముఖం అలా ఉంది ఏదో ఆవదేసి ఉన్న దేవాలయంగా అడిగింది ఏం చెప్పావు ఇవాళ చాలా పొరపాటు అయిపోయింది ఆ అమ్మగారు మన ముత్తలో వేసేసారు రాఖీ కట్టేశారు అంటే ఇస్తా అన్నారా ఏమి అవును ఇంత ఇస్తా అన్నారా పొరపాటుని పంపిపోయి అంటే చాలా దాళ్ళు మీ తెలుగుచేట్లో మీ పెద్దలు సంపాదించిన ఆస్తుంటా ఇలా తగలబెట్టేస్తే మనకేం మిగులుతుంది మనం పిల్లలకి ఇచ్చుకుంటాం మీరు ఇలాగే చెడగొట్టడానికే మీరు పేరు పెట్టిందిగా ఉన్నదే అనే ఆవిడము అతన్ని చీవాట్లు వేస్తుంది ఆ విధంగా కష్టపడిపోతూ ఆయన మొత్తానికి ఐదు రూపాయలు ఇచ్చారు అది దానమే మంచి దానమే కానీ రాజస్స దానము తర్వాత పురోహితుడు ఆయుర్వేద వైద్యులు అయితే ఇవ్వడము అది రికవర్ అయింది సో ఈ విధంగా జ్యోతిషులకు ఇవ్వడము తర్వాత పునః ఫల ఉద్దిశ పునః పునః అనే పదానికి అర్థం ఏంటంటే దానం చేసేప్పుడు ఒకటికి నాలుగు సార్లు లెక్క వేసుకుని ఇవ్వడం క్యాల్కులేట్ చేసుకుని ఇవ్వటం పునః ముందు పదివేలు ఇవ్వాలి అనిపిస్తుంది మళ్ళీ పునః మనకు వచ్చి ఫలం ఎంత మనం ఇచ్చేదంతా అని మళ్ళీ పునః ఎనిమిది ఒకసారి లెక్క వేసుకుంటే ఈ ఫలానికి ఈ సందర్భానికి పదివేల అక్కర్లేదు ఎనిమిది వేలు సరిపడుతుంది మళ్ళీ పునః లెక్క వేస్తే ఏమవుతుంది ఐదు వేలు సెలవు అని ఈ విధంగా ఈ పునః జ్రగ్జింగ్ చాలా తక్కువగా ఇవ్వటము దుఃఖిస్తూ ఇవ్వటము లోభానికి వశుడై ఇవ్వటము ఇవన్నీ కూడా మీకు రాజ్యసానాల్లోకి వస్తాయి ఫ్రైజర్స్ అని ఉంటాయి ఫ్రైజర్స్ వాళ్ళు ఒక ఒక జల్లరో ఏర్పాటు ఆ డిన్నర్కి పిలుస్తారు అక్కడ మంచి రుచీయమైనటువంటి డిన్నర్ భోజనం ఏర్పాటు చేస్తారు చేసి వీళ్ళ దగ్గర పండుగ చేస్తారు దానం చేసుకుంటారు వాళ్ళ దగ్గర డిన్నర్ తీర్చుకుని మీరు స్టేజ్ అనౌన్స్ చేసి మీరు దానం చేసే చేస్తారు అలాగవుతూ కూడా రాజస దానంలో పడుతుంది తప్ప కల కానీ అది సాత్విక దానం మాత్రం అవదు తర్వాత డ్యాన్స్ ప్రోగ్రాం పెడతారు మీరు కనుక పదివేలు దానం చేసినట్లయితే ఒక కాస్ట్కి ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్కి మీకు రెండు కూపళ్ళు ఇస్తాను మీరు మీ వచ్చి ఫ్రీగా డ్యాన్స్ ప్రోగ్రామ్ చూడొచ్చు అంటే ఆ కూపల్ని తీసుకుని దానం చేసినట్లయితే అది రాక్షస దానం అవుతుంది తప్ప తామస దానము ఆ సారీ తాత్విక దానము అవదు కాబట్టి దానం చెయ్యాలి చెయ్యాలని అనంతంలా అనక్కర్లా ఎందుకో తెలుస్తున్నాను దానం చేస్తూనే ఉంటారు కనుక దానం అందరిలో ఉంది కొద్ది గొప్ప ఎవరి స్థాయికి తగ్గట్టుగా శక్తికి తగ్గట్టుగా వారు దానం చేయాలి కదా యథాశక్తే జయమన్నారు శక్తిని దాటకుండానే జయమన్నారు యథాశక్తి అంటే శక్తి మనపుత్రం జ్ఞానర్థం మీరు ఈవేళ దానం చేసి రేపు పొద్దున్న మళ్ళీ ప్రతిగ్రహీతగా చిత్రీలో నిలబడేట్లా మీకు ఉన్న దాంట్లోనే మీరు చేయాలి మీ ఆర్థిక స్థితిని నిలదీర్చుకుంటూనే మీరు మళ్ళీ దానం చేయాలి ఇవాళ దానం చేస్తే మళ్ళీ వారిని కూడా దానం చేసి సామర్థ్యం నిలబడి ఇట్లా దానం చేయాలి దానం చేస్తే ఇంకా మళ్ళీ వారు నేను చేసి ఏమీ నేను కూడా ఈ దానం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నట్టుగా విడిపోదు కాబట్టి హా శక్తి అంటే అర్థం శక్తి మనపు ప్రజ్ఞానం అయితే ఇంకో కూడా ఉన్నాం దాని పక్కనే శక్తి వలస లేకుండా శక్తి వంచనా విన అంటే మీ శక్తి వంద రూపాయలు అనుకోండి ఒక్క వంద రూపాయలు కావాలైనా అది శక్తి వంచనా మీ శక్తిని మీరే వంచుకుని దానం చేయటం అలా ఉండకూడదు శక్తి వంచనా వద్దు శక్తిని అతిక్రమించక వద్దు చేసి దానం ఏదో తిట్టే దానం అందరూ చేస్తూనే ఉన్నారు కానీ సాత్విక దానముగా తీర్చిదిద్దు కొనుక అనేది చాలా ప్రధానమైన విషయం దాన్ని మనం చూడము భవిష్యత ఏమో తరుగు ఎత్తు దానం ప్రత్యుపకారాధం సో ఏ దానమైతే ప్రత్యుపకారయబడుతున్నదో దానికి ఆయన దృష్టాంతం చెప్తున్నాడు దీన్ని అభినయము అంట అభినయం చేస్తూ చూస్తున్నాడు ఆయన కాలేదు అయం మాం ప్రత్యుపకరిష్యతివం చూ అంటే ప్రస్తుతంలో మనం ఇచ్చేస్తున్నాము మన దగ్గరలో ఉన్న సుక్కు వారి చేతిలోకి వెళ్ళిపోతుంది సందేహం లేదు కానీ సమయం వచ్చినప్పుడు కాలే సమయం వచ్చినప్పుడు ఇతగాడు మన దగ్గర ఉన్న సొక్కు చేసుకుంటున్నాడే ఇతగాడు తప్పక నా కొరకు ఉపకారము చేయగలదు అటువంటి సందర్భం ఉంది కాబట్టి వీడికి మనం ఇద్దాము అని ఆ విధంగా దానం చేయాలి మనం కవర్ చేసిందే ఇంకోసారి బ్రీఫ్గా ఫలం వా అస్య దానస్యే భవిష్యతి అదృష్టమితి అది పరలోకం కోసం చేస్తుంది వా అంటే ఇంకో రకంగా కూడా రాజస్వ దానం ఎలా అవుతుంది ఈ చేస్తున్న దానానికి నాకు పరలోక ఫలం లభిస్తుంది అదృష్ట ఫలము అంటే ఈ దేహత్యాగం అయిపోయిన తర్వాత నేను స్వర్గానికి వెళ్తాను నేనేమో వైకుంఠానికి ఈ దానాలన్నీ అలాగే ఉంటాయి ఇప్పుడు ఋషి పండిని ఓ చేశారనుకోండి ఎవ పండితునికి గో గోదానము లేకపోతే సువర్ణ దానము ఇలాంటివి ఉంటాయి ఈ ఈ దానం ఎవరు చేస్తారో వాళ్ళు స్వర్గానికి పోతారు అంజాతో దానం చేస్తారు పోలెమ్మ స్వర్గమ్మ ఉంటుంది పోలెమ్మ అది ఏమిటై ఉంటుందంటే బహుశా పోలెమ్మ అనే ఆవిడే కార్తీక మాసంలోనో మాఘమాసంలోనో ఆ చలికాలంలో తెల్లవారుజామునే చల్లు చన్నీళ్లతో స్నానం చేసి ఏదో ఏదో కొంత సొమ్ము కొంత పలహారమో ఏదో చేసి మొత్తాన్ని కొంత బ్రాహ్మణుడికి ఇచ్చింద ఇచ్చిన వెంటనే దేవతలు వచ్చేసి విమానంలో ఆవిడ పోలెమ్మ గారిని కుర్చోబెట్టుకుని తీసుకెళ్లిపోయి స్వర్గంలో కుట్టి పెట్ట అని చెప్పను ఆవిడికి స్వర్గం వచ్చింది కానీ పోలెమ్మ స్వర్గము కాబట్టి ఆవిడ పోలెమ్మ ఏ విధంగా అయితే స్వర్గాన్ని పొందిందో పొందవచ్చును అనే ఉద్దేశంతో కార్తీక మాసంలోనో మాఘమాసంలోనో తెల్లవారు సమయం చెరువు దగ్గర నది దగ్గర కాలవ దగ్గర మొత్తానికి ఇలాంటి దానాలు చేస్తూ ఉంటారు పది తీసుకోవటానికి కొంతమంది అక్కడ సంసిద్ధులవుతారు కూడా నేను కూడా చెప్పే కదా నేను కూడా తీసుకున్నాను ఒకసారి అని చెప్పి మనం చేసిన ఒకసారి రెండు సార్లు కాబట్టి అటువంటి అలాంటి దానము పరలోక ఫలము అపేక్షించి చేసేటువంటి దానము అది తప్పనిసరిగా రాజస్వ దానం అవుతుంది సాత్విక దానం అవసరం అదృష్టం కూడా అలాగే మీరు దేవాలయానికి భూమి ఇచ్చిన లేకపోతే దేవుడికి నగలు చేయ ఇచ్చినా మీకోసం వైకుంఠ ద్వారాలు పెరుగుతుంటాయి అని చెప్తారు అని అలా చెప్తారు ఎక్కడ చెప్పారు అక్కడ ఆగమశాస్త్రం అని చెప్పారు ఆగమశాస్త్రం మీరు దూషించింది అవి చాలా ఆగమశాస్త్రాలు ఉన్నాయి ఏ ఆగమశాస్త్రం అంటాం నీ కోసం ప్రకృతి త్వరాలు చెబుతుంటాయి అని కానీ మన వాళ్ళు వెళ్ళిపోయి ఓ పస్తులాలు బంగారంకొని అమ్మవారికి నగ చేయ ఏ నగ చేయిస్తారు అమ్మవారికి ఎనగ మెడలో హారం పత్తులాలకి హారమే వస్తుంది పెద్దల గ్రహం ఉందనుకోండి పత్తుల హారమే వస్తుంది పైగా ఇప్పటికే హారం నువ్వు ఇచ్చి హారాన్ని ఆ పురోహితుడు హారాలను వేస్తాడు కొన్ని అమ్మవారి చేతికి చేతికి చేతికి బంగారం పెడతారా ఎండి చెయ్యి బంగారపు చెయ్యి లేకపోతే హనుమంతుడికి బంగారపు కో అలాంటివి చేయించినట్లయితే ఇలాగ బంగారపు చేయి దేవాలయాల వాళ్ళు ఎటువంటి ప్రచారం చేస్తారు చేయించినట్లయితే లేకపోతే కవచం బంగారపు కవచం అయితే బంగారపు కళ్ళు కళ్ళు బంగారం శిలా విగ్రహం దేవునికి శిలా విగ్రహం శిలా విగ్రహం శిలా విగ్రహంగా ఉండాలంటే దాని మళ్ళీ కళ్ళు ఏమిటి శివ లింగానికి హారము కుదరదు శివులకి కుదరదు మెడకి కుదరదు ముక్కు కుదరదు లింగానికి కుదరదు కదా కవచ కవచం లింగానికి కవచం లేకపోతే మేసాలు వెండి మేసాలు కవచం కళ్ళు బంగారపు కళ్ళు ఇలాంటివి చేయాలి లింగానికి కవచం ఎందుకండి నేను ఆశ్చర్యపోయాను ఆశ్చర్యపోతే అదే చెప్పాడు నమో బిల్ దినేపు కవచినేకా అని ఉంది కదా అని చెప్పాడు నేను చెప్పాను ఇలాంటి వేషాలు వేయపు అక్కడ కవచినేకా అన్నదాన్ని నువ్వు కాదు దాని అర్థం అది నీకు తెలియదు లేకుడు అది తెలియాలంటే నువ్వు స్థాయి కొంచెం నువ్వన్న అర్థం మాత్రం కాదు అది ఇలాంటి వేషాలు వేయపు దాని అర్థం ఏంటంటే కవచం వేసుకుని యుద్ధం చేస్తాం ఎవడైతే ఇతర శత్రువులను హింస చేస్తున్నాడో వాడి ఎందుకు రుద్రుని యొక్క స్వరూపము కలరు రుద్రుడు లేకుండగా హింస కుదరు హింస ఎక్కడున్నా అది రుద్రుని యొక్క అంశ కాబట్టి కవచం వేసేసుకుని వాడు హింస చేసేసుకున్నాడు అంటే రుద్రుడు వాడిని ఆదేశించినాడు వాడి ఎందు రుద్రుడు ఉన్నాడు అని ఆ మంత్రానికి అర్థం అంటే తప్ప లింగానికి కవచంలో అడగనం వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళడానికి కవచం చేయం చేస్తాం నేను చూసా చూడండి కలచం పెట్టండి అంటే ఎవరో ధనవంతులను పట్టుకుంటారు ఈ ధనవంతులు ఎలా ఉంటారు అవసరాన్ని నుంచి ధనాన్ని కూడబెడతారు ఆ కూడబెట్టిన దానికి ఖర్చులని ఈ పని మనం చేస్తున్న పని అదేనేమో అనిపిస్తూ ఉంటుంది కూడా ఆ పని చేస్తారు అవసరాన్ని నుంచి ధనాన్ని కూడబెట్టడం వాళ్ళు కూడబెడతారు ఒకప్పుడు అది కూడు కూడిగా ఉంటుందో ఏమొక్క అటోల్తో మొత్తాన్ని అవసరాన్ని నుంచి ధనం చేతిలో అల్లం వాడుతూ ఉంటుంది కాబట్టి దాని వినియోగానికి ఉపాయాల్ని వెతుక్కుంటూ ఉంటాడు ఏటి ఉపయోగం ఏమిటి ఉపాయము కోట్లు రూపాయలు కోట్లు కోట్లు ఏమిటి ఉపాయం చేస్తాడు ఎవరో సలహాయం దేవుడికి కలచిలు వేస్తే నువ్వు వైపు దానికి పోతావు దేవుడికి కవచం అంటే ఎవరికి చేయించాలి ఆరు అడుగులో ఎనిమిది అడుగులో ఉందనుకోండి విగ్రహం దానికి కవచం అంటే ఇరవై ఐదు ఇరవై కేజీలు బగ్గాలు చదువుతుంది కోటీశ్వరుడికి లక్షణి గేయం చేస్తారు ఇలాంటి వేషాలు స్వామి వివేకానంద చాలా గట్టిగా ఖండించారు మన వాళ్ళు ఏది చదవరు వివేకానంద చదవరు భగవద్గీత చదవరు శంకరభాష్యం చదవరు ఇది ఎంతసేపు ఆగమశాస్త్రాలని గతావిరచితంగా కూట ఆత్మశాస్త్రం కూడా చదవరు అది చదవరు స్థల పురాణాన్ని దాన్ని బతిపోతారు స్థల పురాణం చదవరు స్థల పురాణం చదవాలన్నా కూడా అది సంస్కృతంలో ఉంటుంది మీరు విద్య జ్ఞానం లేని వాడు సంస్కృతంలో ఉన్న స్థల పురాణాన్ని ఏం చదువుతాడు ఏదో ఉంటుంది నాలుగు మాటలు తెలుగు భాష సంస్కృత భాష దగ్గర దగ్గరగా ఉంటాయి కనుక ఏదో దాన్ని చూస్తే ఏదో వీటి అర్థాన్ని కనిపించి దాన్ని ప్రచారంలో పెట్టారు చాలా అసందర్భంగా ఉంటుంది కడుపు చూసుకుంటే దాని మీద కాలం మీద పడుతుందని మనం ఏం చేయగలం రాక్షస దానం అనే ఒక సందర్భం వచ్చింది కాబట్టి నేను ఈ వాగుడంతా వాళ్ళగా మీరు నాకు ఆడియన్స్గా దొరికాడు మిమ్మల్ని అడ్డు నేను ఈ మాటలన్నీ ఇది నాట్ ఏ హ్యాపీ ఈ పదహారు పదిహేడు అధ్యాయాలు ఇలాగే చక్కగా పద్దెనిమిది అధ్యాయాన్ని ప్రారంభించామనుకోండి అప్పుడు ఈ ఇష్యూస్ అన్ని కొత్త ఇంకోటాయి కర్మ అనగాని కర్మ ఫలం అనగాని ఏది కొట్టుకోవాలి ఏది నిధులు పెట్టాలి ఫిలాసఫీలో పడతాం కొంచెం ఓపిక కొట్టండి అధ్యాయం ఇలాగే ఉంటుంది సో నాకు భవిష్యత్తులో ఈ దరానికి ఫలం వస్తుంది అని దానం చేస్తాం గుమ్మిడి కొన్ని దానం చేసినట్లయితే మీకు స్వర్గంలో గుమ్మిడికాయ ఇంత బంగారం దొరుకుతుంది ఎవరైనా గుమ్మిడికాయ అలాగే అదృష్ట ఫలమును అపేక్షించి దానము చేయటారు ఇది మీకు లోకంలో దృష్టి ఎలా ఉంటుందంటే ఇదంతా కరెక్టే కదా అని అనిపిస్తుంది దాన్ని ఖండించి కూడా మీకు ఎవడో కనపడ దాన్ని క్వశ్చన్ వాడు ఎవడో కనపడు ఎవరు ఎవరు క్వశ్చన్ చేస్తాడు దాన్ని అనుసరిస్తే దాన్ని అనుసరిస్తారు లేకపోతే అనుమోదిస్తారు లేకపోతే న్యూట్రల్గా ఉండిపోతాం అనుసరించడము ఉండదు అనుమోదించడము ఉండదు న్యూట్రల్ గా దీన్ని క్వశ్చన్స్ ఇస్తే వాడు ఎవరు ఉంటాడు ఎవరు క్వశ్చన్స్ అది దాంతో ఒకప్పుడు ఈ ఈ దానాలు ఈ బంగారం వ్యవహారం ఇదంతా కూడా పెట్టలేకపోయి ఏ రకమైనటువంటి శాస్త్రీయత లేని విధంగా లోకంలో చలావణిలో పెట్టేశారా అని అనిపిస్తుంది సో నేను ఎక్కడికో వెళ్ళాను వెళ్తే గరుడా వారికి వెండి చేయించటానికి మీరు మాకు ఏదైనా సొమ్ము ఇవ్వాలి అని అడిగారు అంటే నేనన్నా నేనే నేనే ఇస్తాను నేను ఇస్తానని మీరేమని అనుకుంటున్నాను మీరు మన దేశాలన్నీ తెలుగుతూ ఉంటారు కాబట్టి గరుడాల్ వారికి గరుడాల్వారు ఆయనకి వెండి ఆ సొమ్ము మీ బాగుంటుందని నేను అనుకుంటున్నాము అని నన్ను అడిగారు అంటే నేను నేను ఆలోచిస్తాను వచ్చేస్తుంటే నన్ను ఎవరు అడిగారు ఎప్పుడు ఆలోచిస్తే ఆలోచించేసానని చెప్పి ఆలోచించారు ఇవ్వాలని చెప్పారు గరుడా వారికి నేను ఇవ్వలేదు గరువుల వారు నాకు ఇవ్వాలి అంటే నేను గరుడా వారిని కూడా నేను అంతటి వాడిని ఆయన తొమ్మిది కాదు మన నా దగ్గర పదివేలు ఇరవై వేలో ఉంటే అది ఎలా కష్టపెట్టాలో నాకు తెలుసు నేను ఆల్రెడీ ప్లాన్ పెట్టుకుని ఉన్నాను ఎవరో ఆడకల్ల జరుగుకుంటారో నాకు కావాలని అనుకుంటుంది అయితే ఎవరో ఎన్ని ఎందుకు చదువుకుంటారు నాకు తల్లి తల్లి లేదు తల్లి ఉన్నది కష్టం అవుతుంది మీరు ఏదైనా సహాయం చేయాలా తీసుకోవాలని పట్టిస్తాను చరుగురు విష్ణువు దేవతలు ఆ పిల్లల్లో ఉంటారు అలాంటి జరుగుతుంది లేకపోతే ఎవడన్నా కష్టం వ్యాధితో కష్టమవుతూ ఉంటారు నాన్న నువ్వు చూస్తా చేసి యోగ్యంగా ఉన్నా పోని ప్రచారం చేసుకున్నా తప్పు లేదు యోగ్యమైన చేసి ప్రచారం చేస్తే పోనీ రాజమం అవుతుంది అయినా కూడా దానము యోగ్యంగా ఉండట ఇంత మరీ అడ్డ అడ్డగోలుగా ఉండరాదు అదృష్టంగా పరలోక ఫలాన్ని అపేక్షించి దానం చేస్తూ ఉంటారు అందుకు భాష్యకారులు అలా రాశారు తదు అదృష్టం అంటే పుణ్యం అన్న పుణ్యానికి పర్యాట అదృష్టం ఆ అదృష్టమును ఆ పుణ్యమును ఉద్దేశించి మీరు దానం చేస్తే అంటే పుణ్యం కోసం దానం చేస్తే దాన్ని సాత్విక దానం అందులో శ్రీకృష్ణుడు మీరు శ్రీకృష్ణుడు విగ్రహానికి కిరీటం చేయిస్తే వైపు గోలోకానికి పోతాడు అని మీరు జరిగించే అనుకోండి య్య చేసి ఆయన కిరీటం చేయడం అనేది శిక్షణ నేను చేసిన దాని సాత్వికమే కదా అంటే కాదం చేస్తాను అందుకే వీళ్ళు వెళ్ళి సార్ అంటే శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చేప్పుడు ఏం గీతను పట్టుకోలేదు సార్ గీతను మీకు భగవద్గీత మీకు మీకు కనపడాలంటే మీరు భారతదేశంలో ఎల్లలో దాటా అసలు అయితే ఎక్కడ భగవద్గీత కనపడుతుంది నేను మొన్న న్యూజెర్సీలో వాళ్ళు నన్ను ఇన్వైట్ చేశాను పిల్లలు భగవద్గీత పారాయణ చేస్తారు మీరు వచ్చి వాళ్ళని ఆశీర్వదించండి అని ఇన్వైట్ చేశాను ఏదైతే నేను రాలేనున్నాయో నాకు ఓటు లేదు ఇలా జరగడానికి కారణంలో పైగా ఈ పారాయణ చేసి వాళ్ళందరూ తప్పులు పారాయణ చేస్తారు వాళ్ళు హైదరా ఉంచుకుంటారు సంధ్యను సరిగ్గా విడగొడతారు అంతా గడిబడి చేసి పెడతారు అతను కూర్చుని అంతా నేను ఆ క్లేషప పడ్డం నాకు ఈ యొక్క సంస్కారానికి వద్భుతి నేను రాను కాదండి తప్పులు చెప్తారని ఎందుకు అనుకుంటున్నారంటే నేను చూసే దాంతో అందరూ తప్పులే చెప్తున్నారు కాబట్టి నాకు అలా అనిపించింది అయ్యా అయితే వాళ్ళు ఎం వీడియో పొందుతారు పిల్లలు చదివింది ఒక వీడియో పొందుతారు ఈ వీడియో విని మీకు తప్పులు ఉన్నట్లయితే మీరు తిరస్కరించండి తప్పులు లేవని మీకు అనిపిస్తే మనకు మీరు అంగీకరిస్తే మేము సంతోషిస్తాము అని పంపించారు నేను ఆ వీడియో వెళ్ళినా వాళ్ళు శుద్ధంగా చెప్తున్నారు విద్య స్వచ్ఛంగా చెప్తున్నారు వెంటనే నేను వస్తున్నాను అని కొంతశారు వాళ్ళు అంటే ఈమెను నలభై మంది స్టూడెంట్స్ పుస్తకం లేకుండా కాగితం లేకుండా వాళ్ళు కంఠోపాఠం చేసి వండించి చెప్తున్నారు ఒక్క తప్పు అంటే ఒక్క తప్పు చెప్పలేదు అందరూ పిల్లలు అక్కడ పిల్లలు న్యూ జెర్సీలో పుట్టి పెరిగిన పిల్లలు ఒక్క తప్పు చెప్పలేదు మన దగ్గర భగవద్గీత ఉపన్యాసాలు చెప్పేవాళ్ళు కూడా అంత నిర్దిష్టంగా ఉచ్చరించటం లేదు భగవద్గీత ఉపన్యాసం చెప్తానని ఆ శ్లోకాన్ని హెడ్గలం శ్లోకం తప్పు చదువుతారు శ్లోకం తప్పుగదివి విభూతి జ్ఞానం లేకుండా దాన్ని ఏం చేస్తాడు ఏదో ఈ గాలి పోవచ్చి ఏదో వ్యాఖ్యానం చేస్తాడు కాబట్టి సిద్ధంగా భగవద్గీతను ఉచ్చేదించి పిల్లలు కానీ పెద్దలు కానీ మీకు వినపడాలంటే మీరు ఎల్లలో దాటాల్సి ఉంటుంది అని నాకు అనిపిస్తుంది నేను కొంచెం అలా కృషి చెప్తున్నాను మన దగ్గర కూడా చక్కగా ఉన్న జీవులు ఉంటారు కానీ భగవద్గీతకి ప్రాచుర్యం మీకు భారతదేశం దాటినట్లయితే చక్కటి ప్రాస్తుత్యం అంత యోగా యోగా కావాలంటే దేశాన్ని దాటి వెళ్ళాలి అక్కడ యోగా ఫైవ్ స్టార్ హోటల్స్ లో యోగా ఉంటుంది తర్వాత మాల్ సన్నిట్లోనూ యోగా ఫిజికల్ ఉంటుంది మాల్ లో యోగా ఉంటుంది యోగా ఎంత ప్రాచీతికం అంటే చెప్పలేము అంటే ప్రాచీతికం యోగా చేస్తారు యోగేనా చెప్పలే వాచ అనే శ్లోకం చదివి మరీ వాళ్ళు యోగా దర్శనాన్ని అభ్యాసం చేస్తారు చాలా బాగా కాబట్టి మన దగ్గర కూడా అటువంటి ప్రచారంలో చెప్పుకోవాలి భగవద్గీతలో వదిలిపెట్టేస్తే ఇంకా హిందూ ధర్మం ఏం అయ్యింది హిందూ ధర్మానికి ప్రాణం గీత అస్ట్ సో తదు పునః పరిక్ష్టం ఖేద సంయుక్తం ఇస్తాడు ఇవ్వడని అంటలేదు ఇస్తాడు కానీ ఖేద సంయుక్తం కష్టపడిపోతూ దుఃఖపడిపోతా అయ్యే ఇచ్చేస్తున్నానే అని లేదా ఇచ్చేసిన తర్వాత అబ్బా ఎంత ఇచ్చేసేమో ఇంక ఇచ్చేసేమేమిటి మనం ఏదో షూటింగ్ అన్నయో లెగ్సన్నత అయితే ఎంత పెట్టి ధనం ఇచ్చేసాం పొరపాటు చేసినట్టున్నాం ఇంత ఇవ్వడం అని అవసరమేమో అని క్లేశాన్ని పొందటం ఇచ్చిన దానికి సంతోషంగా మనకు ఇచ్చే అవకాశం భగవంతుడి ఇచ్చాడు మనం ఇచ్చామని సంతోషించడం కాకుండా క్లేశాన్ని పొందినట్లయితే చాలా మంది అలా క్లేషపడతారు